నారాయణా అచ్యుత అనంత గోవింద నేరరాజు విజ్ఞానము నీ వియ్యకలేదు నిగమాంత విధులైతే నిన్నెరుగుదురుగాక మృగ సమానులకేల మీమీతి భక్తి వెగటుగా కృపతోడ విశ్వరూపు చూపినాను పగటు దుర్యోధనుడు బహురూపమనడా చిరపుణ్యులైతే మీ సేవలు సేతురుగాక దురిత చిత్తులకు మీ త్రోవ ఏటికి గరిమ ప్రత్యక్షమై కంబములో కలిగినా కిరణ్యకశిపుడు మిమ్మించి శరణనినా దేవతలైతే మిమ్ము తెలియనేర్తురుగాక ఏవల నసురులు మిమ్మెరిగేరా శ్రీవెంకటాత్రిమీద సిరితో నీవుండగాను కేవల సంసారులెరిగియును మరొవరా